కీర్తన నూట యాభై రెండు కడుచంచలములు కడున ధ్రువములు కడునల్పములని కాదందు కర్మబోధ వికారంభులు ధర్మతంత్ర సంధానములు దుర్మదైక సందోహములు కర్మదూరులివి కాదందు పరమ భాగవత భవ్యమతులు పరమబోధ సంభావకులు తిరువేకటగిరి దేవు సేవకులు కరుణాధికులు కదందు